అయితే ఏమవుతుంది అంటే మీకు ఐడియా రాదు నేను పుట్టాను అనే ఐడియా మీ మైండ్లో క్రాస్ అవ్వదు డజన్ క్రాస్ అయితే మరి నేను పుట్టాననే ఐడియా లేకపోతే మాకు వీసాలు ఇవ్వరు లేకపోతే రేషన్ కార్డులు ఇవ్వరు అని మీరేం ఎంగబెట్టుకోవద్దు ప్రాక్టికల్గా అన్నీ నడుస్తూ ఉంటాయి ప్రాక్టికల్గా ఉంటారు ఉండదు కదా మహాత్ములు మూర్ఖంగా ఏమి ఉండరు ప్రాక్టికల్గా ఉంటారు నేను పుట్టాను అనే ఐడియా మైండ్ క్రాస్ కాదు దానివల్ల ఏమవుతుంది అంటే మీరు మీరు అభ్యాసం చేసి చూస్తే తెలుస్తుంది మీకు ఏమవుతుందో తెలుసినా మృత్యుభయము ఎగిరి తక్కువ మీకు మృత్యుభయం ఉన్నది దేహానికి ఎదురు కొంచెం అనారోగ్యాలు అవి ఉంటాయి దేహానికి వయస్సు ఉంటుంది దాని డైనమిక్స్ దానికి ప్రకృతి యొక్క డైనమిక్స్ దానికి ఉంటాయి ఇప్పుడు మొక్క పాచారనుకోండి వానస్పాదం బింద పెట్టారనుకోండి నేలలో చిన్న అంకురం వస్తుంది ముందు ఒక ఒక ఆకు వస్తుంది చిన్న ఆకు తొరుగుతుంది తర్వాత కాండం వస్తుంది తర్వాత ఇలా ఇలా పాకడం ప్రారంభిస్తుంది ఒక ఆరు కట్టి గోడ కట్టి ఆ గోడ అంతా అంతా పట్టేస్తుంది మొత్తం ఎక్కడ చూసినా ఈ ఆనపాదే కాళ్ళ వేళ ఆ తర్వాత ఏమవుతుంది ఓ రెండో వస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది ఎండిపోవడం ప్రారంభిస్తుంది క్రమంగా ఆకులన్నీ ఎండిపోతాయి కొత్త ఆకులు తొడగడం మానేస్తుంది మట్టిలో కలిసిపోతుంది దేహము అంతే కాబట్టి దేహం గురించి అంత పెద్ద ఆలోచించేవలసిందే ఉంది దేహం గురించి మూడే త్రీ థింగ్స్ వన్ ఆటలకి అన్నం టూ రోగానికి మందు మందు అంటే మందు రోగం తగ్గించే మందు మళ్ళీ దాంట్లో హోమియోపతి హలోపతి ఈ పతి ఆపతి ఈ పతి లేదా రోగం తగ్గించే మందు రోగము ఏది వేసుకుంటే రోగం తగ్గుతుందో అది వేసుకోవడమే అంటే సైంటిఫిక్గా ఆలోచించాలి రోగం తగ్గించే మందు ఒంటి నిండా పని అంటే అయితే మూడు నేను నాది అన్నారా పడిపోయారు సంసార కోపంలో పడిపోయారు నేను నాది అనకుండా ఈ మూడు పెట్టండి దేహానికి ఈ బిలీవ్ని మీరు దేహాభిమానాన్ని ఎప్పుడైతే విధిపెడతారో దే అంటే దేహం మీద ఉండేటువంటి వెర్రి మమకారాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో దేహం మీకు తెలియకుండానే ఆరోగ్యంగా ఉంటుంది నిజానికి నా దేహం ఏమైపోతుందో నా దానికి ఏమైపోతుందో అనేటువంటి వీడి పెట్టుకున్నా వెర్రి మమకారం వల్లనే అది రోగ్రస్తం లేకపోతే యు బి ఆ వివేకంతో మీరు ఉండండి మీరు ఉండండి మీకు దేహము కూడా ఆరోగ్యంగానే ఉంటుంది తప్ప అంత రోగాలు ఏమీ రావు ఈ రోగాలన్నీ కూడా లైఫ్ స్టైల్ని బట్టి వచ్చిన రోగాలు కొన్ని లైఫ్ స్టైల్ ఎందుకు వచ్చింది దేహాభిమానాన్ని బట్టి లైఫ్ స్టైల్ వచ్చింది అల్టిమేట్గా రోగం అనే రోగములన్నీ కూడా దేహాభిమానాన్ని బట్టి వస్తాయి కాబట్టి దేహాభిమానం లేకుంటే రోగాలు ఉండనే ఉండవుతుంది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు కాదండి మరి మందో మాపోతే దేహానికి ఏదైనా అనారోగ్యం తలపోటు వచ్చిందనుకోండి ఓ ట్యాబ్లెట్లు వేసుకుంటారు శారిడాన్ ట్యాబ్లెట్లు రంగు వేసుకోవాలి రెండు వేసుకుంటారు అయితే ఓ వాటి బిడ్డీ సో ఆ విధంగా దేహము ఇక మనస్సు మన అలాగే జరా కూడా ఎప్పుడైతే దేహాభిమానాన్ని మీరు విడిచిపెట్టారో మీకు జన్మ మృత్యు పోతాయి జరాపోతుంది యుద్ధాప్యం ఉండదు అంచేతనే నేను క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళతో చెప్తూ ఉంటా చూడండి మేము ముసలి వాళ్ళము అని మీరు అనుకోవద్దు మీరు ముసలి కాదు భగవద్గీత చదివిన తర్వాత తెలిసిందద్యా మీరు ఎక్కడికైనా కర్మ చేయటానికి వెళ్ళారనుకోండి ఆ యంగ్ పీపుల్ ముందు లైన్లో కూర్చోండి ముసలి వాళ్ళు వెనక లైన్లో కూర్చోండి అని వాళ్ళు అన్నా మీరు విన్నా అది ఒక పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే కర్మ చేయటానికి కొంచెం సత్తు ఉండాలి ఒక అలర్చుకుని వెళ్ళి కృష్ణానదిలో గోదావరిలో పుష్కర స్నానం చేసి మీరు చేయలేకపోతారు ఆ తోసుకుంటూ ఎక్కడ చేస్తారు పడతారు ఆ రాష్ట్రంలో కాబట్టి దానికి ఏదైనా వేరే వ్యవస్థ చేసుకోవాలి లేదా వేదాంతంలో మీరు యువకులు కాదు మృత్యు ముసలివాళ్ళు కాదు మీకు దేహాభిమానం లేదని తెలుసుకోవాలి కాబట్టి నేను ముసలివాడు ఎవడో తెలిసినా ఎవరో ముసలివాడు తెలిసినా నేను ముసలివాడను అనే అభిమానము గలవాడే ముసలివాడు వేరే ఎస్ మహాత్ములు ఎలా ఉంటారంటే రిటాయర్డ్ బట్ దేహానికి ఏవో ఉంటాయి మనం ఉత్సాహంగా మనం మన కావ్యాన్ని కర్తవ్యం సాగిపోతూ మనం చేయం అదే పోతూ కాబట్టి నేను ముదుసల్లిని అనేటువంటి అభిమానము చాలా దుఃఖహేతు అటువంటి అభిమానము పెట్టుకోకూడదు ఇంత కూడా జ్ఞానమే ఇప్పుడు మనవుడు తాతాన్ని పిలుస్తాడు తాతాన్ని పెడవగానే ఈ అంబీబెలెన్స్ అంటారు కొంచెం సుఖం కొంచెం దుఃఖం సుఖం ఏంటి నా మనవుడు నన్ను తాతానికి పిలిచాడు అది సంతోషం దుఃఖం ఏంటి అప్పుడైతే అతను అయిపోయినా అయిపోయింది మీరు నిజం చెప్పండి తాత అని అలవాటు అయిపోయిందా ఒక పర్వాలేదు కానీ తాత అని కొత్తగా పిలిచినప్పుడు ఎలా ఉంటుంది ఏదో ముళ్ళు పెట్టి ఉంటుందా ఉండదా అయిపోయిందా నా బ్రతిక అయిపోయింది నేను తాతను అయిపోయానా సరే ఇంకైతే కానివ్వండి ఇంకే ఇంక శ్మశానానికి ఎంతో లేనన్నమాట నేను కూడా జ్ఞానమే మీరు నేను ఉన్నాను అనే ఆ అనుభూతిలో నిలిచి ఉండండి దేహాన్ని అలా దేహాన్ని సాక్షిగా చూడండి దేహము యొక్క గుణములతో మీరు తాదాత్మ్యాన్ని చెందవద్దు సాక్షిగా ఉండండి మీకు జరా అన్నది ఉండదు జరా పోకూడదు ఇంత దుఃఖము ఇప్పుడు శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్తారు ఆయనకేదో క్యాన్సర్ వచ్చిపోయారు ఆయన దేహత్యాగం క్యాన్సర్ ఆయన క్యాన్సర్ తోటి బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్న దృశ్యం ఎలా ఉంటుందంటే ఆయన చుట్టూ ఉన్న భక్తులందరూ విలవిలా ఏడుస్తూ ఉంటారు ఆయన నవ్వుతూ ఉంటారు ఏమిటి కారణం ఏమిటి ఆయన భక్తుల దృష్టిలో ఆ దేహమే ఆయన ఆయన దృష్టిలో ఆయన దేహము కానీ కాదు అంతే కాబట్టి దేహమే నేను అంటే అంతా దుఃఖం దేహమే నేను అంటే పుట్టెడు దుఃఖం మీకు ఈ రహస్యం తెలుసు తెలియదు జనులు ఎలా ఉంటారు అంటే చాలా అజ్ఞానంలో ఉంటారు మూర్ఖంగా ఉంటారు రెండు రకాల మూర్ఖత్వం మీరు సమాజంలో గమనించవచ్చు ఒకటి వాళ్ళు డబ్బుని బాగా పోగేస్తారు మూట కడతారు బిజినెస్లో ఎడీ చేసి మూట కడతాడు బిల్డింగ్లు కడతాడు ప్లాట్లు ఫ్లాట్లు గోల్డ్ గోల్డ్ మోటేస గోల్డ్ పోవేస్తూ ఉంటారు జనాలు గోల్డ్ దేనికి దేహానికి గోల్డ్ ఆత్మస్వరూపానికి గోడెన్కి సో ఇవి ఇవన్నీ మూట కడతారు మూటగట్టి మంచి ఖరీదైనటువంటి భవంతిలో ఎయిర్ కండిషన్లో మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్తో బెడ్ కానీ సోఫా కానీ కిచెన్ కానీ పైన ఉన్నటువంటి ఫ్యాను కానీ ఎయిర్ కండిషనర్ కానీ అంతా కూడా టిప్ టాప్ కండిషన్లో ఉంటాయి మంచి ఖరీదైనవన్నీ ఉంటాయి ఫ్లోరు నేల కాళ్ళతో నడిచే నేల చాలా ఖరీదుగా ఉంటుంది వీడు చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటాడు ఆ నేల అంత ఖరీదైన నేల మీద చెప్పులు వేసుకుని ఇంట్లో నడుస్తూ ఉంటాడు అంత సుకుమారంగా ఉంటాడు కానీ దేహాభిమానంతో రోగాగ్రస్తుడై ఆ దేహాన్ని చూసుకుని బెంగ పెట్టుకుని బతుకుతూ ఉంటాడు ఈ వాతావరణంలో దిజ్య నోటీ స్వాటాసే నేను ఎవరిని నిందించటం లేదు మానవ స్వభావం ఇలా ఉంది సున్నా ఎందుకంటే వీడు ఈ ఇల్లు ఫ్లోరు గొప్ప ఫ్లోర్ వేయించాడు గొప్ప రూట్స్ వేయించాడు గొప్ప ఎయిర్ కండిషన్కి వచ్చాడు బ్యాంక్ అకౌంట్ బాగా భద్ర భద్రం చేశాడు తప్ప దేహాభిమానాన్ని గురించి వాడు అసలు ఏమీ ఆలోచన చేయలేదు దాని గురించి అసలు ఏమీ నెవర్ పేడ్ అటెన్షన్ టు దాట్ దాంతో ఆ దేహము అది రోగ్రస్తం అయిపోతుంది ఇంత ఖులాసా జీవితంలోకి నేను వెళ్ళిపోతే అది రోగ్రస్తం అయిపోయి ఆ దేహమే వీడిని గెట్స్ ట్రాప్ంది ఈ బాడీలో ఆ బాడీలో ట్రాప్ అయి ఉంటుంది బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది బీపీ ఇవన్నీ లైఫ్ స్టైల్ నుంచి వచ్చాయి దేహాభిమానం వల్ల వచ్చాయి బీపీ ఉందంటే అర్థమైనా తెలుసిన ఏదర్ ఏదర్ ది పర్సన్ వీల్ గెట్ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ హార్ట్ అటాక్ వస్తే బా గుణ్యాత్ముడే ఎందుకంటే తొందరగా పోతే ఈ పని స్ట్రోక్ వచ్చిందంటే మాకు ఈజ్ ఎన్ సీరియస్ ట్రబుల్ కానీ దేహాభిమానం అంటే అది అది మహాదోషం దాని సంగతి చూడండి ఈ మూటలు కట్టడం కఠిన పర్వాలేదు కట్టకపోయినా పర్వాలేదు భోగాలు దాంట్లో అనుభవించాల్సింది ఏమీ లేదు దేహాభిమానం సంగతి కాదు కర్మలు చేసి పుణ్యం అది కూడా గంగారలేదు దేహాభిమానం సంగతి సెటిల్ చేయండి యజ్ఞాలు సోమయాగాలు పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసిన వాళ్ళు దేహాభిమానంతో గెలగెల్లాడుతూ ఉంటారు మీరు చూస్తారు కాబట్టి దుఃఖము జన్మదుం జరా దుఃఖం మృత్యుర్ దుఃఖం సర్వం దుఃఖం దేహాభిమానికి ఎవడైతే పునాతీతుడిగా ఉండిపోతాడో ఇది దేహము నేను ఉన్నాను ఇది దేహము ఇది దేహము ఇది గుణముడు సక్రజస్తమ గుణాలు నేను ఉన్నాను అలా ఎవడైతే ఉంటాడో వాడికి జన్మ ఉండదు అయ్యో జన్మ లేకపోతే బర్త్ పార్టీ బర్త్డే పార్టీ మిస్ అయిపోతాడని మిస్ అయిపోతాడు బర్త్డే పార్టీ మిస్ అయిపోతాడు షష్టి పూర్తి మిస్ అయిపోతాడు సప్తతి సప్తతి పూర్తి అని ఒకటి ఉండే అంటే అరవై అక్కడ గుర్తు పెట్టకూడదు ఒత్తు పెట్టాల్సినోడు ఎలాగ మానేశారు అది సత్తి ఇక్కడ ఒత్తు పెట్టాల్సిన తోడు ఎలాగో పెట్టట్లేదు ఇక్కడ పెట్టకపోవడంతో పెట్టి షష్టి పూర్తి చేసు షష్టి లేదు సప్తటి పూర్తి లేదు అవన్నీ మిస్ అయిపోతుంది బట్ మృత్యువు అనేది అసలు ఇట్ క్రాస్ ద మై దెర్ నో డెత్ అది అనుభవము దెర్ ఈజ్ నో డెత్ అనేది అనుభవం దెర్ ఈజ్ నో డెత్ There is no old age. There is body, anta. There is body. Body has its uh, changes, anta. Now, fan to old age, there is a fan. But fan, ball bearings are here. Ball bearings are here, anta. Old age, old age, old anta. Kani old age, anta. Kani old age, anta. anta. కానీ దేహం దగ్గరికి వచ్చేప్పటికీ దేహానికి ఓల్డేజ్ వచ్చిందంటే కూడా పర్వాలేదు నాకు ఓల్డేజ్ వచ్చిందండి అది తప్పు ఫస్ట్ కనుక ఈ దుఃఖాల నుంచి అన్నింటి నుంచి కూడా విముక్తులైపోతాడు అయిపోతే ఎవండి అంటే ఒక్కటే మాటండి దేహమే గుణములు ఈ గుణములకు మీరు ఎప్పుడైతే ఉంటారో మీరే దేవుడు అమృతం వస్తు ఆ ఉండి మానవుడు కృతార్థుడైపోతాడు ఆ విధంగా మీరు ఈశ్వర భావమును పొందవలేము కథ మధిగచ్చది అనే ప్రశ్నకి అది సమాధానం సో మీరు నేను చెప్పిందే వాళ్ళు ఇంకోసారి చెప్తున్నాను ఎవడైతే నేను పుట్టాను అనుకుంటాడు ఏమంటారు మీరు ఏదనుకుంటే అది అవుతారు మీరు యద్భావం తద్భవతి మీరు ఏదనుకుంటే అది అవుతారు కాబట్టి మీరు బ్రాహ్మణులు అయ్యారా ఎలా అయ్యారు నేను బ్రాహ్మణుడను అనుకుని బ్రాహ్మణులు నేను భా నేను భర్తను అనుకుని భర్త నేను తండ్రిని అనుకుని తండ్రి ఆ పాయింట్ అర్థమవుతుందా తప్పితే అలా అనుకునివ్వలేదు ఇంకో రకంగా ఏమనుకుంటున్నారా ఇంకో రకంగా ఏమనుకుంటే గాడ్ బ్లెస్ యు సో మీరు అనుకుని ఇవన్నీ అయ్యారు నేను ప్యాసింజర్ని అని అనుకుని ప్యాసింజర్ అయ్యాడు నేను అల్లున్ని అనుకుని అల్లుడు అయ్యారు అసారింట్లో అడుగు పెట్టే ముందు లేకపోతే అత్తారింటికి వెళితే నేను ఏమనుకుంటాడు నేను అల్లుడిని వెళ్తున్నాను అనుకుంటాడు వీడికి శాస్త్రీ చేసి పంపిస్తారు ఏమండి కాబట్టి అనుక్కునే ఉంటాడు ఆఫీస్లో వెళ్లే ముందు మెళ్ళో బ్యాడ్ చేసుకుని నేను సూపర్వైజర్ని నేను ఆఫీసర్ని అనుక్కుని అవుతాడు మీరు ఏదనుకుంటే అది అయిపోతారు యద్భావం తద్భావం సో నేను పుట్టాను అని మీరు అనుకున్నారు అనుకోండి పుట్టినప్పుడు మీరు అనుకోలేదు నేను పుట్టానని ఫస్ట్ ఇయర్ అయింది నేను పుట్టానని వీళ్ళు అనుకోలేదు తల్లిదండ్రులు ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తారు అదొక ప్రహసనం ఆ పిల్లవాడు ముక్కుజీవులు కాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు వాడి ముఖం అంతా అలంకారాలు చేస్తారు వాడికి ఒకడో కేకు పెడతారు వాడి కేక్ అంటే ఏం తెలుసు వాళ్ళు ఏడుస్తూ ఉంటాడు వాడి చేత కోస్తారు వాడి ఆటోమేటో చూస్తూ దాన్ని ఏడుస్తూ ఉంటాడు వాడిని నిద్రపోనివారు వాడిని నిద్ర వచ్చేస్తూ ఏడుస్తూ ఉంటాడు ఆటలు ఏడ్చి ఏడ్చి పడుతూ నిద్రపోతారు వీళ్ళు ఆ కేక్ అంతా వీళ్ళు చూసుకుంటారు ఇదో ప్రహసనం వాడికి తెలియదు నేను పుట్టానోను వాడు సెకండ్ ఇయర్ నేను పుట్టానోను వాడు థర్డ్ ఇయర్ నేను పుట్టాను వాడు అండరు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ చదరని అంటున్నారేమో నేను అడగను కానీ పూర్వకాలం అయితే ఐదు ఆరేళ్ళు వచ్చేదాకా అడిగేవారు కాదు ఇప్పుడు అంటున్నారు మీరు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు అయ్యాక ఈ తల్లిదండ్రులు వాడికి ఊరి పోసేస్తారు అజ్ఞానాన్ని చక్కగా రంగరించి పోసేస్తారు వాడు నేను పుట్టాను అంటాడు ఎవడైతే పుట్టాడో తాను పుట్టేనని ఎవడైతే అనుకుంటాడో వాడికి మాత్రమే ఇంకో రెండు ఉంటాయి ఎవటో తెలిసినవి జరా రెండు ఉంటాయి ఎవరికైతే తను పుట్టేను అనేటువంటి అజ్ఞానము లేదో వాడికి జరా మృత్యువు రెండు కూడా ఉండవు ఇదొక ప్రశ్న రెండవది ఇదొక అంశం రెండవది మానవ జీవితంలో అత్యంత దుఃఖకారకమైనవి ఏమిటి అంటే మొదటిది జరా హయ్యెస్ట్ భయము మృత్యువు ఈ రెండు ఎక్కువ దుఃఖాన్నిచ్చింది రెండు కాబట్టి జరా మృత్యువుల నుండి విముక్తి అన్నది జ చాలా ఏదో మంత్రం జపని జరా మృత్యువుల నుంచి బయటపడతాం అనుకుంటారు లేకపోతే ఏదో ఈ కర్మ చేస్తే జరా మృత్యువుల నుంచి బయటపడతాం అనుకుంటారు అదే అప్ప నీకు మంత్రం ఇచ్చిన వాడు నీకు మంత్రం ఉపదేశించిన వాడు జరా మృత్యువుల నుంచి బయటపడలేదు కదా నివెలా పడతావయ్యా నీ చేత కర్మ చేయించిన వాడు జరా మృత్యువుల బయట పడలేదు నిలలో దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఆ చేసిన కర్మ సఫలమై ఈశ్వరార్పణ బుద్ధితో ఆ చేసిన కర్మ సఫలమైతే మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది సఫలమైతే ఆ మంత్రం మీకు సిద్ధిస్తే మీకు గీత చదువుకోవాలనే సదభిప్రాయం కలిగి అది కూడా కలగదు ఎందుకంటే పీపుల్ ఆర్ డీప్లీ కండిషన్డ్ అయిపోయి ఉంటారు కండిషన్ ఇంగువు మూట కట్టిన వస్త్రం అయితే ఇంగువు వాసనతో నిండిపోయి ఉంటుందో అలాగే ఈ సంసారులు చాలా డీప్ కండిషనింగ్లో ఉంటారు వాళ్ళకి మనం ఆత్మతత్వాన్ని అరయాలనేటువంటి వివేకం కూడా ఉండదు ఒకవేళ అటువంటి వివేకాన్ని మీరు పొందితే మీరు దేహాభిమానాన్ని మీరు శ్రవణమనుల నిధ్యాసనములతో చాలా ఒక ప్రయత్నపూర్వకంగా ఈ దేహాభిమానము అనేటువంటి మహా అజ్ఞానాన్ని మీరు దూరం చేసుకోగలిగితే బుద్ధి మేరకైనా మీరు ఈ రెండు దుఃఖముల నుంచి పెట్టుకునిపోతారు జరా మృత్యు దిస్ ఈజ్ ది లా ఇది ప్రత్యక్ష ఫలము దీంట్లో నేను చెప్పడం మీరు నమ్మడం ఇదేమీ లేదు నేను మీరు ఏదీ నమ్మక్కర్లేదు మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ అంతటా మీరు వెరిఫై చేసుకుని మీరు కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఎవడిపో గురువు దగ్గరికి వెళ్తారు ఆయన ఏదో మంత్రం అంటాడు తంత్రం అంటాడు మీరు నమ్మి ఆయన చుట్టూ కొలిచి వస్తారు మీకు వచ్చేది ఏమి ఉండదు ఆ సంసారమే కొనసాగుతూ ఉంటుంది ఇట్ ఈజ్ దట్ సింపుల్ సిటీస్ ఎందుకంటే ఆత్మవిద్య కోసం చెప్తున్నా నథింగ్ అదర్ దాన్ దట్ ఆత్మవిద్య అనే దాని మహిమని చెప్పడం కోసం చెప్తున్నా ఈ కామ్య కర్మలను చేయడం అంతా తప్పు పని అదే దాని మహత అది సంసారంలో జనులను కట్టిపడేస్తుంది అందుకోసం నేను అలా అన్నా కాబట్టి మీరు ఈ సంగతిని పట్టుకోండి ఎవరికైతే పుట్టుపడగలదో వారికి మాత్రమే వృద్ధాప్యము మృత్యువు ఉన్నాయి ఓకే ఉంటే ఉండాలి ఉంటే ఉండనివ్వడం కాదు వృద్ధాత్యము ఈజ్ ది మోస్ట్ పెయిన్ ఈజ్ పెయిన్ఫుల్ దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ మృత్యువులో దుఃఖం ఏమలేదు మృత్యు భయంలో ఉండి దుఃఖం అంటారు సో కాబట్టి ఎవడైతే దేహి దేహ సముద్భవాన్ గుణానేతాన్ అతీత్య దేహ సముద్భవాన్ని ఈ దేహము ఇంద్రియముడు ఏ గుణముల నుంచి కుట్టినవో అని బహుగ్రీహిత మాసం చెప్పుకోవాలి వాడు జన్మ మృత్యు జలాదు విముక్త ఎలా ఉండాలో తెలిసినండి జ్ఞానేశ్వరులలో అన్నారు జ్ఞానేశ్వరుడు ఉండాలంటే పక్షి గూడులో చెప్పినట్టున్నాను పక్షి గూడులో పుడుతుంది గూడు కానీ గూడును విడిచిపెట్టి వచ్చి కొమ్మ మీద ఆకాశంలో ఎగురుతుంది అలాగే కుటినపుడి ఈ గూడుతో పుడతాం తర్వాత జ్ఞానము చేత ఈ గూడును విడిచి బయటకొచ్చి అనంతాకాశంలో ఆత్మచైతన్య రూపంగా విహరించి వీడు మోక్షాన్ని కాబట్టి దేహాభిమానము దాని నుండి పుట్టే కామనలు కోరికలు భయములు ఇది పెద్ద సంసారం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది దేహాభిమానము లేకుంటే కామనలు ఉండవు భయాలు ఉండవు ఇప్పుడు భయాలన్నీ ఏమిటి జనాల్లో ఉండే భయాల్ని మీరు చూడండి ఏమిటి భయాల్ని అన్నీ దేహాభిమానము అనేటువంటి ఆ విషవృక్షము యొక్క ఫలములు ఇవన్నీ కూడా ఇది కామనలు భయము అన్నీ కూడా విషవృక్షము దేహాభిమానము అనే విషమవృక్షం యొక్క ఫలములేదు మీకు ఎప్పుడైతే దేహాభిమానం లేదో అప్పుడు కామనలేమీ ఉండవు కామనలేమీ ఉండవు దేహంతో జరిగే వ్యవస్థలు ఎంత ఉంటుంది కామనలు అంటే డిజైర్ అవేమీ ఉండవు తర్వాత భయములేమీ ఉండవు కాబట్టి ఏమైంది అక్కడికి లేదు దానివలన మృత్యువు జర దుఃఖము కామనలు భయములుపోయాయి అటువంటి వ్యక్తి వాడే దేవుడు వాడే ఆత్మజ్ఞాని వాడే దేవుడు మభావం శోధిగిచ్చతి అది దాని వ్యవస్థ భాష్యం అనే సద్దాము మొత్తం శ్లోకమంతా బాగా కవర్ అయ్యి భాష్యం చదివేస్తే పడేట గుణానేతామి యథోక్త అతీత్యా చూడండి మీరు ఈ గుణములను దాటి వెళ్ళిపోవాలి అతీత్య ఈ సత్ప్రదస్తున్న గుణాలను దాటి వెళ్ళిపోవాలి దాటి వెళ్ళిపోవాలంటే మీరేదో కాశీయాత్ర చేస్తే దాటి వెళ్ళిపోతామో లేకపోతే రామేశ్వరం వెళ్ళి దాటి వెళ్ళిపోతాము ఇట్ నాట్ లైక్ దాట్ లేకపోతే దేహత్యాగమైన తర్వాత అలా విమానం దాటి వెళ్ళిపోతాము ఇస్ నాట్ లైక్ దాట్ ఎప్పుడో కాదు ఇప్పుడు జీవన్నేవా బతికి ఉండగా ఇప్పుడు ఇది వేదాంతం అన్నది ఇప్పుడు ఇక్కడ ఇది సద్యస్థలం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు కాఫీ తాగారు కడుపులో మంట వచ్చింది ఈ కాఫీకి మంటకి సంబంధం కారణకార్య భావం అది మీకు తెలిసింది మీకు తెలిసిందే లేకపోతే ఎవడో చెప్పాడు కడుపులో మంట వస్తుందండి ఏనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతారా అంటే తాగుతాను అవును ఇప్పుడే తాగాను ఇప్పుడే వచ్చింది అంట కరెక్ట్ కాఫీ వల్ల మంట వచ్చింది నువ్వు కాఫీ మారే మానిస్తే మంట ఎప్పుడు పోతుంది మళ్ళీ జన్మలో పోతుందా లేకపోతే స్వర్గానికి వెళ్ళకపోతుందా ఇప్పుడే పోతుంది ఇది యథాంత యంత ఇస్ ది సైన్స్ ఆఫ్ లైఫ్ మళ్ళీ జన్మలో పోవడం కాదు ఇప్పుడే పోతుంది ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నారు జ్వరం వచ్చింది ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నారు మన జ్వరం ఎప్పుడు తగ్గుతుంది మళ్ళీ జన్మలో తగ్గుతుందా ఇప్పుడే నిజానికి జనాలకు ఎంత కంగారంటే ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా తగ్గలేదు ఏంటంటే పోవకంటే పోవకంటే టెంపరేచర్ కూడా కూర్చుని ఎంత కంగారు ఉంటుంది జనాలు ఈ జ్ఞానం వచ్చి జీవన్నేవా వెతుకుండగానే అతిక్రమ్య వాటిని దాటేసేయొచ్చు ఆ గుణాలని దాటేసేయచ్చు ఎందుకో తెలుసునా మాపాధిభూతాన్ని ఈ గుణములు మీకు స్వతహాగా ఉన్నవి కావు ఇవి వచ్చేవి ఇవి పెట్టుకున్నారు స్వతహాగా ఉండవు కాదు ఇప్పుడు ముఖానికి రంగులు వేసుకుంటారు ఈ నటన చేసేవాళ్ళు ఆ నటన అయిపోయిన వెంటనే ఏం చేస్తారు ఆ రంగుని తుడిచేసుకుంటారు కడిగేసుకుంటారు ఈ గుణాలు అన్నట్టు చేత పెట్టుకున్నారు మాయా అంటే ఆ విద్య అజ్ఞాన విద్య తెలియ తెలియని దాని చేత మీకు తెలియదు చెప్పేవాడికి తెలియదు ఎలా తెలుస్తుంది తెలుసున్న వాడి మీరు వెళ్ళాలి ఆ శాస్త్రాన్ని తెలుసుకోవాలి పోగొచ్చు అవిద్య అవిద్య వల్ల వచ్చిన ఉపాధి ఏది కలదో ఉపాధి అంటే దేహము దేహం ఉపాధి అది నేనే అనుకుంటాను నేనే అనుకుంటే అది ఉపాధి అంటాను ఆ ఉపాధి యొక్క ధర్మాలన్నీ వీడికి దేహం పుట్టుతుంది గిత్తుంది కాబట్టి నేను పుట్టాను నేను గిత్తుతాను ఆ విధంగా జన్మ మృత్యువులు మీద వచ్చాయి వీడి జ్ఞానము చేత అంటే తెలివితేటలు తెచ్చుకుంది తెలివితేటలు తెచ్చుకోవడం అంటే శ్రవణము మననము నేత్యాసము నేటి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి ఏదో కథాకాలక్షేపం శ్రవణం చేస్తే ఒరిగిమీ ఉండదు శాస్త్రాన్ని శ్రవణం చేయాలి ఏదో గోకర్ణుడు అనేవాడు ఉండదు గోకర్ణుడో లేకపోతే ఇంకోకర్ణుడో శాతకర్ణుడో వాడేమో ఏదో ఇలా చేశారు ఇప్పుడు పెళ్ళ ఇంటి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఇలా చేశారు అలా చేశారు ఇప్పుడు ఆ గోకర్ణుడు గురించి ఇప్పుడు మీరు ఏం చేస్తారు వాడి తర్వాత దుఃఖపడ్డాడు ఒక అయ్యో దుఃఖం బాబు అయ్యో బాబు ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమాలు చూస్తూ ఉంటారు వాడు ఎవడో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తల్లిదండ్రులు ఒప్పుకోరు వెళ్ళమేమో పెళ్ళామనేవాడు తిడిపోతారు దుఃఖపడతారు ఆ తర్వాత సుఖపడతారు కలుస్తుంటారు జరగమన ఇంటికి వస్తారు ఏమైంది కాబట్టి శ్రవణం అంటే అలాగే శ్రవణం శాస్త్ర శ్రవణం నిన్నే శ్రవణము మననము ఆ మననం అది చేయాలి మళ్ళీ ఈ గోకర్ణోపాఖ్యానం ఏది పెట్టి మరో వ్యాఘ్రశర్మోపాఖ్యానం ఏదో చేసుకున్నారో ఆయన ఉండేవాడు వ్యాఘ్రుడు అనేవాడు ఉండేవాడు వాడికి ఏమో భార్య వచ్చింది కానీ అప్పటికీ సంతానం కలగలేదు ఎందుకు సంతానం కలగలేదంటే ఏదో నీ యొక్క శాప ఉండడం దీనికి ఏం పని వీళ్ళకి శాప ఇవ్వడం తప్ప ఆయనకి పనేం లేదా వీళ్ళు ఏదో బాగుంటుంది అపం చేసుకునే పిల్లలని కన్నా వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఆయన పెంచుతాడా వీళ్ళ వీళ్ళే పెంచుకుంటారు కదా ఆయన ఎందుకు శాప అలా డబ్బు నాయన ఏం చేయాలి సో ద మోతాని గందుకో ఒక పని చేశారు వీళ్ళేమో బిల్లం లేక ఇబ్బంది పడుతున్నారు ఆ తర్వాత ఏదో వ్రతమా ఏదో చేశారు కెరళకు పెట్టారు హ్యాపీగా ఉన్నారు వీర్ ఇంటికి వచ్చారు ఏంటి వాట్ ఇస్ ద యు గాట్ అవుట్ ఆఫ్ ఇట్ భారతదేశం 1.45 బిలియన్ పీపుల్ ఇలాగే అయ్యారు this is how they became 1.45 billion people that we have a vortex in the opposite direction సో 10% తగ్గింది అలాంటిది ఏదో చూసుకోవాలి తప్ప ఎనీవే దట్ ఈస్ బై ది వే దట్ ఈస్ నాట్ ది పాయింట్ కాబట్టి శాస్త్రాన్ని మననము నిధుధ్యాసనము చేయాలి శాస్త్రాన్నే మనమే చేయాలి అదే నిధిధ్యాసనం చేయాలి మీరు అనాత్మ విషయముల ఎందు శక్తిని యుక్తిని ప్రవేశపెట్టి అక్కడే దాన్ని వ్యర్థం చేస్తే ఇవరు వేస్తుంది ఒక లైఫ్ స్టర్జీ అండ్ లైఫ్ స్టైల్ యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ నేను చెప్పాను మీ టైకెట్లే నేను ఎందుకు చెప్పానంటే అవి స్వ్ చెప్పాను ప్రేమతో చెప్పిన వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా నాకేమీ ఎజెండా లేదు పుస్తకం క్లాస్ అయిపోయిన మంచినీళ్ళు తగ్గడం పుస్తకం చూడండి నా దాన్ని మీరు దండం కూడా నేను దొరకను ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా కాబట్టి యూ నో ఇట్ మాధిభూత అజ్ఞానం అనేటువంటి ఉపాధి వల్ల వచ్చినటువంటి దోషములను మీరు గెట్రెడ్ ఆఫ్ ద నా క్రీన్ అవి గుణములు మూడు దేహి దేహమునందు ఉండేవాడు మీరు దేహీ చూడండి మీరు డిస్కవర్ చేయాలి మీరు డిస్కవర్ చేయాలి డిస్కవరీ డిస్కవరీ అనేది యూ హ్యావ్ టు మీరు కనుక్కోవాలి ఇప్పుడు పిల్లవాడికి నిప్పు కాలుతుందని తెలియదు దీపం మీద చేపెడతాడు డిస్కవర్ చేస్తాడు లేకపోతే తల్లి గమ్ముని చేయడ్జి పెడుతుంది నువ్వు ముట్టుకో ఒక నిప్పు కాలుతుంది ఏదో రోజు తల్లి చెట్ల మీదటో లేకపోతే వీడి అనుభవాన్ని బుట్ట వాడు డిస్కవర్ చేస్తాడు ఏమన్నా డిస్కవర్ చేస్తాడు నిప్పు కాలుతుంది అని డిస్కవర్ చేస్తాడు తర్వాత పిల్లవాడికి ఆకలి వేస్తూ ఏడుస్తాడు నొప్పి ఆకలి అంటే అదొక పీడ ఏడుస్తాడు కానీ పాలు తాగిపిస్తే తాగాడు ఆకలి వేస్తే మీరు పాలు తాగద్దు పాలు రోట్లోకి వస్తే బయటికి త్రోస్తాడు తప్ప తాగదు అప్పుడు తల్లి ఏం చేస్తుంది ఆ పాలని కొంచెం వాడు బయటికి త్రోసేయడానికి వీలు లేని విధంగా ముఖ్యంగా ఉండేవాడిగా చేస్తుంది ఆ పాలు కొంచెం లోట్లోకి వెళ్తాయి వెళ్తే వాడికి ఆకలి తగ్గుతుంది కీ డిస్కవరీస్ ద డిస్కవరీ పిల్లవాడు డిస్కవరీ చేస్తారు జాక్యస్తే ఇలా ఇలా అని ఓట్లు పానేస్తారు నేనంతాలు చేస్తారు ఆ జాక్యులెట్ని నీ ఇన్ డూయింగ్ సో దాంతో ఆడుతున్నప్పుడో ఎప్పుడో అది పెదవికి తగిలి ఆ తర్వాత నాలుగుకి తగిలి అంటాడుస్కవర్స్ తగ్గట్టు యువర్ టు డిస్కవర్ యూవర్ టు డిస్కవర్ ఎవరి డిస్కవర్ చేయాలి వాట్ ఆల్ యూఆర్ నాట్ యువర్ టు డిస్కవర్ మీరు ఏది ఏది కాదో మీరు డిస్కవర్ చేయాలి దేహము నేను కాదు డిస్కవర్ పుట్టిన వాడను నేను కాను గిట్టబోయే వాడను నేను కాను బ్రాహ్మణులను నేను కాను క్షత్రియుడను నేను కాను వైశ్యుడను నేను కాను పంజాబీని నేను కాను మద్రాసీని నేను కాను తండ్రిని నేను కాను తల్లిని నేను కాను కొడుకును కాను ఏమి నేను కాను మరి నేనేమిటి దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇట్ కెన్ వెయిట్ యు హెవ్ టు డిస్కవర్ వాట్ ఆల్ యువర్ నాట్ దెన్ వాట్ ఆల్ యుర్ నాట్ బాడీ దేహము నేను కాను ఇమోషన్స్ నేను కాను పుట్టుక విట్టుట నేను కాను తర్వాత ఐడియాస్ ఏవేవో ఐడియాస్ ఉంటాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చే అభిప్రాయాలను అవన్నీ nenu కాను దేశము నేను కాను కాలము నేను కాను నేను కలియుగానికి చెందినవాడని కాను నేనేమో ఆంధ్రప్రదేశ్కి చెందినవాడను తెలంగాణకు చెందినవాడను కాను దేశము నేను కాను కాలము నేను కాను ఒక ఆయన ఉన్నాడు ఏమిటో కలియుగంలో పుట్టే ఉండి కొత్త యుగంలో పుట్టి ఉండాల్సిందే వ్యూఆర్ రీఆర్ రావ్ ఈ రోజు నుంచి సత్యం పొడుకు ధర్మాన్ని అనుష్ఠించు రామనాముని జపం చేయి ఆత్మధ్యానం చేయి అదే కలియుగం అదే కృతయోగం అవసరాన్ని బట్టి సత్యము అవసరాన్ని బట్టి అసత్యం పలుకుతూ ఉండు అదే కలియుగం కాబట్టి యూ హెవ్ టు డిస్కవర్ ఆల్ దాట్ సో దేన్ ఫోర్ డిస్కవర్ చేయాలి అలా ఎలాగ డిస్కవర్ ఎలా వస్తుంది హౌ టు డిస్కవర్ దాట్ విట్నెస్ నేను చేతనున్నాను అయాం అహమస్మి నేను ఉన్నాను ఎందుకంటే ఉనికి తన స్వరూపం నేను ఉన్నాను ఇది దేహము అని సాక్షిరూపంగా యు డిస్కవర్ ఇట్ దేహీ దేహ సముద్భవాన్ దేహోత్పత్తి బీజభూతాన్ అంటే బహుడీ సమాసం చూస్తారు దేహ సముద్భవ ఏ భటి నుండి అయితే దేహం పుట్టిందో ఓ కానీ అథారిటీ దేహం పుట్టుటకు బీజపుది దేహము అంటే స్థూల సూక్ష్మ దేహాలు అంటే తమో గుణం ఉన్నది తమో అంటే వెయిట్ డెబ్భై తేదీలు తమో నేను వేగంగా పరిగెత్తుతాను రజవగుణం నేను ఎంఏ పిహెచ్డి సత్వం ఓకే కాబట్టి ఈ గుణములను మీరు అతీత్య దాటి వెళ్ళిపోవాలి ఇప్పుడు నవన్ హియర్ నిజానికి మీ మైండ్ శాంతముగా ఉందనుకోండి క్లాట్ నిశ్శబ్దంగా లోపల నిశ్శబ్దం బయట కాదు లోపల బయట ఉందా లోపల నిశ్శబ్దంగా ఉందనుకోండి అప్పుడు మీరు దేహము కాదు ప్రాణము కాదు మనస్సు మీ మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు పుట్టుగా గిత్తుటా ఉండవు సుఖము దుఃఖము ఉండవు ఏమీ ఉండవు మనస్సు చలనాన్ని బట్టే ఇవన్నీ వస్తాయి అప్పుడు మీ మనస్సు నిశ్శబ్దంగా అంటే ధ్యానము మెడిటేషన్ మీ మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు గుణములకు అతీతులై ఉంటారు అయితే ప్రారంభం ఏమిటంటే ఇరవై గంటల్లో ఇరవై గంటల యాభై ఐదు గుణాల్లో మునిగిపోయి ఉంటాడు ఐదు నిమిషాలు గుణాలకు అతీతులై ఉంటాడు అది సమస్య దాంతో ఏమనిపిస్తుంది గుణాభిమానమే సత్యమని గుణాతీత స్థితి ఎక్కడో ఉంది మనం పట్టుకోవాలని అనిపిస్తుంది కానీ మీరు నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి ధ్యానం చేయండి శాస్త్రశ్రవణము మననము చేస్తూ ధ్యానం చేయండి మీ మనస్సు నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఉంటుందో ఆల్రెడీ మీరు గుణాల నుంచి బయటకు వచ్చేసారు అప్పుడు మీరు డిస్కవర్ చేస్తారు యు డిస్కవర్ యు ట్రై మీరు డిస్కవర్ చేస్తారు ఎవరు డిస్కవర్ చేస్తారో తెలిసిన I am not the body, I am the witness, and discover that's not. I am not the body. Uh, Yureka, it's a discovery. Archimedes discovered. Tuttele kutsun and niyala tuttele. Wal tuttelelo snanan jashto. Ipani keyala gheni chashto. So tuttelelo so, snanan jashto undega, tuttelelo nindha niyilu ptere wallo. సేవకుడు చొట్టి నిండా నీళ్లు పెట్టాడు ఈయన వెళ్ళి ఆ అంగవస్త్రం పక్కన పెట్టి ఆ కడువా చుంచుకుని తువ్వాలు పక్కన పెట్టి ఆ తొట్టిలో చతికల పడ్డాడు చతికిల జల జల జల తొట్టలో నీళ్ళన్నీ పైకి పెడతాయి చుట్టూ కారిపోయాడు తొట్టులో కొద్ది నీళ్లు మిగులున్నాయి మళ్ళీ నిండానే ఉంది తొట్టా అప్పుడు అరే నీళ్లు వెళ్ళిపోయినా నిండా ఎందుకుంది ఎందుకు నేను నేనున్నాను కదా దాంట్లో నేను కూర్చున్నాను కాబట్టి నీళ్లు వెళ్ళిపోయినా కూడా నిండా ఉంది అవును ఎన్ని నీళ్లు వెళ్ళిపోయాయి అంటే నేను దాంట్లో ప్రవేశించాను కాబట్టి ఈ వెళ్ళిపోయిన నీళ్ళకి ఈ కూర్చున్న నాకు ఏదో సంబంధం ఉందన్నమాట అంటే అక్కడ ఒక ప్రశ్న ఎంత బరువు నేనున్నానో అంత బరువు ఉన్న నీళ్లు వెళ్ళిపోయాయా లేక ఎంత వైశాల్యము వైశాల్యం కాదు ఘన పరిమాణం వాల్యూమ్ ఎంత వాల్యూమ్ నేనున్నానో అంత వాల్యూమ్ ఉన్న నేను నీళ్లు weight వెయిట్ని బట్టి ఈక్వల్ వెయిట్ నీళ్లు వెళ్ళిపోయాయా ఈక్వల్ వాల్యూమ్ నీళ్లు వెళ్ళిపోయాయా అని ఆలోచించాడు ఆలోచించే యూ రేఖ తెలిసింది ఏమిటి తెలిసింది వాల్యూమ్ నీళ్లు వెళ్ళిపోయాయి తప్ప వెయిట్ వెళ్ళిపోలేదు వెళ్ళిపోయాడు క్యాలకులేషన్ డెన్స్ అనే ప్రిన్సిపల్ని కనిపించాడు తర్వాత బేకర్ తీసుకున్నాడు బంగారం వేసాడు ఎన్ని నీళ్లు వెళ్ళిపోయాయో చూశాడు డెన్సిటీ ఆఫ్ గోల్డ్ కనిపించాడు పంతొమ్మిది వచ్చింది డెన్సిటీ రాజుగారు గెలిచారు ఏమైనా వీడు బంగారం పట్టుకొచ్చాడు ఇది మంచో కాదో చెప్పండి అండి నేను చెప్తాను చిన్న మెషరింగ్ దారి తీసుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి వాడు తీసుకొచ్చిన బంగారం దాంట్లో వేసి ఇది ఇంప్యూర్ బంగారం అని చెప్పాడు నీకు ఎలా తెలిసిందంటే నాకు తెలిసిందండి అంటే తెలిసిపోయిందంటే డిస్కవరీ అర్థమైందండి ప్రిన్సిపల్ ఆల్టిమడిస్ ప్రిన్సిపుల్ అంటారు ఆ రకంగా యూ డిస్కవర్ ఏమని ఐ ఆమ్ ద విక్నెస్ నేను సాక్షిని దేహి నేను దేహము కాదు దేహి దేహం కాదు అని చెప్పక్కర్ల ఐమ్ ది బాయ్ ఐ ఆమ్ ది విక్నెస్ ఇది దేహం దేహం అంటే ఏముంటుందండి ఒక ట్యాంక్ ఉంటుంది మధ్యభాగం దాని మీద ఒక ఘటం రెండు చేతులు రెండు కాళ్ళు బొమ్మ మట్టి బొమ్మ మట్టి నుంచి తయారై కాదండి వంకాయలు బీరకాయల నుంచి తయారా అవి మట్టి నుంచి వచ్చాయి వాటి నుంచి ఇది వచ్చి మొత్తం మీద మట్టి నుంచే వచ్చి ఈ బొమ్మ నేను ఈ బొమ్మని చాలా దగ్గరగా సాక్షిగా చూస్తున్నాను అని ఈ డెస్క్ అవర్త సో ఆ విధంగా అప్పుడేమవుతుంది జన్మ మృత్యుజరాదు ఇక వీటి నుంచి మీరు బయటపడిపోతారు ఈ నాలుగింటి నుంచి మీరు బయటపడిపోతారు ఏమిటా నాలుగు జన్మ చా ముందు మీ పుట్టినరోజు గాయపడిపోతుంది ఇంక ఇప్పుడు నేను పుట్టాను అన్నానికి వీలుండదు కాబట్టి ఒక ఒక పుట్టినరోజు అంటే వీళ్ళని బహుమతులు వీళ్ళు ఊరేగిస్తారు వీళ్ళు వీడికి ఊరేగింపు మనం పిల్లలు ఊరేగితూ ఉంటే సుఖ సంతోషించాలి కానీ మన మనమే ఊరేగించేసుకుంటూ ఉంటే అది ఏమీ శోభగా ఉంటుంది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది సిగ్గుగా ఉంటుంది కదండి ఇప్పుడు మీరందరూ నన్ను పలకని కూర్చోబడి ఇళ్ళ ఇలా ఉపయోగిస్తుంటే ఎక్కడైనా వెళ్ళి గోతులో తేంటానైనా దాగుతున్నాం అనిపిస్తున్నా అదేమి శోభగా ఉండదు అయితే ఇన్సెన్సిటివ్గా తయారైపోవాల్సి ఉంటుంది కానీ సో జన్మం గాయమైపోతుంది జన్మ చ మృత్యుశ్చ అది పోతుంది మృత్యు ఉండదు జడాచ ముదుసలిధనం ఉండదు దుఃఖా నిచ అది కూడా తై జీవన్నేవ విముక్త సన్ ఇప్పుడు ఇక్కడ బతుకుంటూ బతుకుతూ ఉన్న జీవన్నది వర్తమాన కాలం పేరు ఇంగ్లీష్ సంస్కృతంలో వర్తమాన కాలం వర్తమానే లటు వర్తమాన కాలంలో వస్తుంది లక్షణహేత్వ క్రియా శత్రుషా నౌ వర్తమానే వస్తుంది వర్తమాన కాలంలో వస్తుంది అంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూవస్ క్యాన్స్ అని అర్థం జీవన్ అందుకే నేను తెలుగులో రాయాల్సి వస్తే జీవిస్తూ ఉండగా అని రాయాల్సి ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ క్యాన్స్ ఇప్పుడు ఈ లైఫ్లోనే భవిష్యత్తులో కూడా కాదు ఈ లైఫ్లో భవిష్యత్ అనేది అజ్ఞానముతో నిండిన మనస్సు చేత కల్పించబడినది తప్ప మరొకటి కాదు క్రోనలాజికల్ టైం ఉంటుంది తప్ప సైకలాజికల్ టైం అన్నది అంత అజ్ఞానమే కాబట్టి జీవనలేవ విముక్తస్థ జీవించి ఉండగానే విముక్తుడైపోతాడు ఎవరు విద్వాన్ తెలుసుకోవాలండి ఊరికే అందరి చేస్తే ఉపయోగం లేదు పెద్ద పెద్ద పనులు చేసేసి మీరు ఏదో ఉద్ధరిద్దామని కాదు మీరు ప్రత్యేకాలసీలు మీరు ఆ చర్చంతా ఇంట్లో శ్లోకంలో గడచిన శ్లోకంలో మీరు తెలుసుకోవాలి తెలుసుకోవటం కాదండి కర్మ కర్మ చేయొచ్చా ముందు తెలుసుకో చేయొచ్చు కంగారే ఉంది ఎక్కడికి పోతుంది కర్మ ముందు తెలుసుకో జ్ఞాత్వా కర్మాణి గురువుతా సో విద్వాన్ తెలుసుకో స్వరూపాన్ని తెలుసుకో విద్వాన్ అమృతమశ్ణుతే వాడు అమృత స్వరూపాన్ని పొందేస్తాడు అమృతులు అయిపోతాడు ఇమోర్టల్ అయిపోతాడు మరి ఇమోర్టల్ అయిపోయాడు అనుకోండి ఇమోర్టల్ అయిపోయి ఇమోర్టల్ జీవుడుగా మిగులుతాడు ఇమోర్టల్ ఈశ్వర ఉన్నాడా కాదు ఆ కవర్ అదంతా మనం కవర్ చేశాం ఏవం మద్భావం అధిగచ్చతి ఇత్యర్థ నా స్వరూపమును పొందును అనేది ఈ విధంగా నా స్వరూపాన్ని పొందుతాడు కానీ మీకు ఒక్కటే మాట దేవుడు ఉన్నాడు అని మీరు ప్రూఫ్ కావాలనే నేను చెప్తా మీకు దేవుడు ఉన్నాడనే ప్రూఫ్ కావాలా మీకు ప్రూఫ్ మీకు చూపిస్తా ఎవరికి తెలుసున్న ప్రూఫ్ జీవన్ముక్తుడైన మహాత్ముడు ఈ లోకంలో ఈ దేశంలో ఉన్నాడు దట్ ఈస్ ది ప్రూఫ్ దేర్ ఈస్ నో అదర్ ప్రూఫ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ అదర్ ప్రూఫ్ ఎందుకంటే మహాత్ముడు జ్ఞాని ఆ పరమాత్మ యొక్క వ్యావహారిక రూపము కాబట్టి బంగారం అనేది ఉందా ఉంది ఎలాగ ప్రూవ్ చేయాలంటే మీ మెడలో నెక్లెస్ ఉందా లేదా ఆ నెక్లెస్ అయితే ఉందా అంటే బంగారం ఉన్నట్టే అలాగే ఆత్మజ్ఞాని ఉన్నాడా లేడా లోకంలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఆత్మ ఉన్నది ఆత్మ నిత్యము ఉన్నది అమృతము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అదే దేవుడు ఉన్నాడన్న దానికి ప్రూఫ్ అంతకంటే వేరే ప్రూఫ్లేముండవు గుణానేతానీ క్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ణుతే ఓం పూర్ణమదూర్ణమిగం పూర్ణా పూర్ణమక్ష్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి